అనే ప్రక్రియ ఆక్షీకరణం ప్రక్రియ ప్రతి కణంలో జరుగుతుంది నాయన అప్పుడు ఆ కణం నష్టమైపోతుంది బాబు ఆ కణంలో శక్తి విడుదలవుతుంది నాయన ఆ విడుదలయ్యేటప్పుడు అందులో ఉన్న భాగం నష్టమైపోతుంది ఆ నష్టమైపోయిన జీవ పదార్థాన్ని పూరించడానికి ఏర్పడినటువంటి ఫీల్ ఆకలి ఫీల్ పేరు ఆకలి అది ఆకలికి నామరూపాలు ఉన్నాయా ఎవరన్నా చూపెట్టమని చూద్దాం ఆకలిని రూపంగా చూపెట్టమని చూద్దాం ఎవరు చూపెట్టలేదు కానీ అనుభూతం చేసుకోవచ్చా లేదా ప్రతిరోజు అనుభూతం అవుతూనే ఉంది కదా ఇది నామరూపాలు ఉన్నవే ఉన్నాయండి అంటే మరి నీకు అప్పుడు ఆకలి చూడండి మానవునికి మొదటి సమస్య ఆకలి లేకపోవడం వ్యాధి దేంతో మొదలవుతుందంటే ఆకలి లేకపోవడంతో మొదలవుతుంది అగ్ని మాంద్యంతో మొదలవుతుంది అదే అన్ని రోగాలకి ప్రథమ బీజం అక్కడ పడిపోతుంది కారణం ఏంటంటే వీడు కొంతకాలం నామరూపాల వెంబడ పరిగెట్టాడు అనమాట ఏమిట నామరూపాల వెంట పరిగెట్టడం బజ్జీల బండిల చుట్టూ పానీపూరి బండి చుట్టూ బిర్యానీ బండిల చుట్టూ తిరిగాడు ఎందుకు తిరిగాడు నామరూపాలనే లాలసత లౌల్యం వలన తిరిగాడు తిరిగి కొంతకాలం అలా తినేసేటప్పటికి ఏమైపోయింది వీటిలో సహజంగా పనిచేయవలసిన ఆకలి అనే అనుభూతి మందగించేసింది ఎప్పుడైతే మందగించేసిందో ఇప్పుడు నామ రూపాలుగా చెప్పడానికి వీలు లేనటువంటి మందులు వచ్చింది ఒక మందు ఈ మందు వేసుకుంటే నీకు ఆ సమస్య తగ్గిపోతుందని డాక్టర్ చెప్పాడు అనుకోండి ఏమండి ఈ మందు ఎలా పనిచేస్తుందో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వేసుకుంటాను అన్నానుకోండి సరే పోని అట్టాగే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకున్నాం అది ఎలా పని చేస్తుందో నా కళ్ళకు చూపిస్తే గానీ నేను వేసుకుని ఉంటానడా ఇప్పుడు ఎలా చేస్తావు ఆ మందు వేసుకుంటే లోపల నీ శరీరంలో ఏ రకమైన ప్రక్రియ జరిగి ఏ మార్పులు వచ్చి నీ అనారోగ్యం తగ్గిందో కళ్ళకు చూపెట్టాలంటే ఎట్ట చూపెట్టగలుగుతాం నిన్ను బట్టుకెళ్ళి ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్నో ఒక ఫార్మసీ ల్యాబ్లోనో ఒక ఫార్మసిస్ట్ గానో ఆ విజ్ఞానం అంతా నువ్వు నేర్చుకుంటే గానీ అది తెలియదు అప్పటికి ఈ మైక్రోబయాలజీ అంతా తెలిస్తే గానీ నీకు తెలియదు ఇప్పుడు ఈ విజ్ఞానం అంతా నాకు తెలిసిన తర్వాత నేను మందు వేసుకుంటానండి అన్నాడు అనుకోండి ఏమైపోతారు అప్పుడు ఇప్పుడు ఈ శరీరం పనికిరాదు వేరే శరీరంలో తెలుసుకోవాల్సిందే ఈ శరీరాన్ని తెలుసుకునేది ఏమి ఉండదు మరి ఇప్పుడు మందులు పనిచేస్తున్నది కూడా ఎలా పనిచేస్తున్నాయి మరూపాలకు అవతల శక్తి పరిధిలో పనిచేస్తుంది పదార్థ పరిధిలో పనిచేయడం లేదు అది అవడానికి పదార్థమే కావచ్చు కానీ పనిచేస్తున్నది శక్తి అనేటటువంటి క్షేత్రంలో పనిచేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పదార్థం క్షేత్రం శక్తి అనే క్షేత్రం నీవెవరు క్షేత్రజ్ఞుడు పదార్థం అనే క్షేత్రాన్ని శక్తి అనే క్షేత్రాన్ని కూడా గుర్తిస్తున్నవాడు ఎవరవో ను సాక్షివి పదార్థానికి సాక్షివి శక్తికి కూడా సాక్షి లక్షణం సాక్షిత్వం అనేది లక్షణం నా జీవితం అంత నామరూపాలతోనే ముడిపడి ఉందండి అన్న వాళ్ళని వెంటనే ప్రశ్న ఏమడగాలంటే ఆ రూపం ఏమిటి మృత్యువుకి రూపం ఏమిటి సరే పోని ఈ ప్రపంచంలో ఎంతో పోతున్నారు కదా మృత్యుక రూపం ఏమిటి మృత్యువుకి రూపం లేదు అని ఎవరు పోవడం లేదా జీవిత సత్యం పోకపోవడానికి ప్రసక్తి ఉండదు మరి మానవుడు ఫీల్ అయిపోవచ్చా ఆకలి అనేదాన్ని ఎట్లా అనుభవంలో చెందుతున్నాడో మృత్యువుని కూడా అలాగే అనుభూతి చెందుతున్నాడు ఏమిటండి తేడా రెండిటికంటే పరిమితంగా ఉంటే ఆకలి వ్యాపకంగా ఉంటే మృత్యువు అంతే ఈ ఆకలి శరీరం అంతా వ్యాపించేసింది అన్ని కణాలకు వ్యాపించేసింది అప్పుడు మృత్యు వచ్చేస్తుంది ఇది మృత్యు అంటే వేరే ఏం లేదు దాహక శక్తి నిన్ను దహింపజేసే శక్తి నీలో ఉంది అందుకని దేహం అన్న దీన్ని గుర్తించాలి లక్షణ రీత్యా గుర్తించాలి వీటన్నింటికీ విలక్షణమైన వాడిని గుర్తించాలి చదవాలి తనను తాను గుర్తించుకునే ఆధ్యాత్మికం సూర్యుడు మొదలైన నామరూపములకు లేదు కనుక తాము గొప్పగా వ్యక్తం చేసే ఆధ్యాత్మికమైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు వాటికి తెలియవు సూర్యుడికి మృత్యు ఉందా ఇప్పుడు సూర్యుడికి ఆకలుందా అని అడగాలి ముందు ప్రశ్న ఏమడ సూర్యుడికి ఆకలుందా గాలికి ఆకలిందా నేళ్లకు ఆకలు ఉందా అగ్గిరికి ఆకలుందా లేదు ఈ ఆకలు అన్న ఒక జీవులకే ఉంది మానవులకు వైపరీత్యంగా ఉంది జీవులకు అన్నిటిగా ఉంది కానీ మానవులకు వైపరీత్యంగా ఉంది ఎందుకని అంటే మేకకి జీవితకాలం ఆకులు తింటే చాలు దానికి బిర్యానీ తినాల్సిన తినాల్సిన అవసరం రాలే ఆహారం ఆకులు తెలుసు అది ఆకులే తింటుంది అంతే పక్కన బిర్యానీ పెట్టినా తింద పొరపాటున మానవుడు ఆకులు బిర్యానీ రెండు కలుపుని తినేసాడు ఇట్లా మానవుడికి వైపరీత్య లక్షణం అన్నమాట కారణం ఏంటంటే బుద్ధి విశేషం చేత నామరూపాత్మక విషయాత్మక బుద్ధి రూప విశేషం చేత ఇలాగ వైపరీత్యాన్ని పొందింది